ఓకే టీకాకారులు దాన్ని బాగా చెప్పారు అంటే అవినాశి తత్వము అని అంటే అమృతం అంటే వినాశము లేని తత్వం ఏదైతే గలదో అది అమృతము ఉందాము అమృతం చెవ అంటే ఇక్కడ దే మళ్ళీ దేవతలు మనుష్యులు మృత్యు అంటే మనుష్యులు దేవతలు మనుష్యులు అంటే జ్ఞానులు అజ్ఞానులు ఇప్పుడు జ్ఞానిని దేవత అని దేవుడు అని అంటారు ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి అంటారు ఆయన దేవుడు ఎందుకని జ్ఞాని కాబట్టి అటువంటి జ్ఞానికి మరణం ఉండదు వాళ్ళు అవినాశి ఆత్మస్వరూపులు వాళ్ళకి మరణం ఉండదు కాదండి భగవాన్ ఉమార్చి ఆయన మరణించాడు అని అనుకోండి ఎందుకంటే ఆయన మరణించలేదు ఆయనకి మరణం ఉండదు దేహము దేహం ఆయన కాదుగా దేహం ఆయనని ఎవరు చెప్పేట దేహం ఆయన కాదు సో జనులు స్పష్టంగా తత్వాన్ని తెలుసుకోక అనేక అడ్డదిడ్డకు దాడుల్లో వెళ్ళి లేనిపోని కష్టాల్లో పడుతూ ఉంటారు కాబట్టి నగుణ భగవాన్ ఉంటే ఆయన దేహం కాదు దేహము మరణించింది అని మీరు అంటే అనొచ్చు దేహం పుట్టింది దేహం మరణించింది దేహము యొక్క మరణమే నా యొక్క నా మరణము అనుకున్నవాడు దేవుడు అవుతాడా దేవుడు అవుడు వాడు ఏమి తోడవుతాడు మర్చ్యుడవుతాడు అని తర్వాత పక్కనే చెప్తున్నా దేహము యొక్క మరణము నా మరణము కాదు నేను అవినాశి ఆత్మస్వరూపుడను అని ఎవడు తెలుసుకుంటాడో అటువంటి దేవుడు వాళ్లే దేవతలు వాళ్లే జ్ఞానులు ఆ జ్ఞానుల యొక్క ఏ అమృత ఆత్మస్వరూపము గలదో అది నేనే దీనికి సపోర్ట్గా సో అమృత్యైష సేతు ఈ ఆత్మజ్ఞానం ఏదైతే గలదో ఇది అమృతత్వము నాకు సేతు అంటే బ్రిడ్జ్ మీరు ఆ అమృతత్వం మీలోనే ఉన్నది ఆ అమృతత్వానికి ఆత్మస్వరూపంగా అమృతత్వానికి నేను నాకు మధ్యలో ఒక అగాధము గలదు ఈ అగాధము అజ్ఞానము చేత నిర్మితమైన అగాధము అజ్ఞానమే అగాధము ఈ అజ్ఞానమును మనము జ్ఞానము ద్వారా ధరించి అగాధాన్ని అమృతత్వాన్ని అమృతాన్ని మనం చేరుకున్నట్లయితే అప్పుడు మీరు కూడా దేవతయై విరాజిల్లేదరు కాబట్టి దేవతల యొక్క ఏ అమృత ఆత్మ స్వరూపము గలదో మరైతే ఇప్పుడు అవినాశి ఆత్మస్వరూపము నాకు ఆపోజిట్ ఏమిటో తెలుసినా మృత్యు మృత్యువు లేని దానికి ఆపోజిట్ మృత్యువు కలది ఇప్పుడు సరిపడుతుంది అమృత చంచ మృత్యుష్ట మృత్యువు నేనే మృత్యువు అంటే ఇప్పుడు చూడండి ఈశ్వరుడు అమృతస్వరూపుడు ఈశ్వరుడే మృత్యుస్వరూపుడు ఈశ్వరుడే ఇది చాలా విదూరంగా ఉన్నది కదా అంటే మరి ఈశ్వరుడు యొక్క తత్వం అలాగే ఉంటుంది భాగవతంలో నాకు సడన్ గా గుర్తుకొచ్చింది మొత్తం శ్లోకం అంతా గుర్తుకొస్తుందో అని భాగవతంలో ఒక శ్లోకం ఒకటి ఉన్నది చెప్పలే సంవాదంలో ఉందని నా నాకు ఉన్న గుర్తు ఆ గుర్తు అదేంటంటే అంతఃపురుష రూపేణ కాలరూపేణ యో బహి సమన్వే కేశభూతానా ఇంకొక పాదం ఉన్నది సమన్వేతి ఏష భూతానా వెరీ ఇంట్రెస్టింగ్ పాదము అంటే ఈ పరమేశ్వరుడు అంతటా వ్యాపించి అన్వయించి ఉన్నాడు వ్యాపి అన్వయతి అన్వ సమన్వేతి సమ్ అన్వేతి సం సమ్యక్ అన్వేతి అంటే వ్యాప్నోతి ఏష భగవాన్ అంతటా చక్కగా వ్యాపించి ఉన్నాడు ఎక్కడ అంతటా అంటే ఎక్కడ లోపల బయట కూడా అంతహిష్ట అంతర్గహిష్ట తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అని ఉంటూ ఉంటాం కదా అంతః బహి కానీ వ్యాపించైతే ఉన్నాడు కానీ రూపం వేరు ఇప్పుడు భగవంతుడు వేసవి కాలంలో ఏ రూపంలో ఉన్నాడు మండిపోయే సూర్యుడు రూపంగా ఉన్నాడు వర్షాకాలంలో ఏ రూపంగా ఉన్నాడు చల్లబరిచే మేఘం రూపంగా వర్షం రూపంగా ఉన్నాడు చూసేలా ఆపోజిట్స్ రూపంగా ఉన్నాడు కదా అదేవిధంగా ఈశ్వరుడు లోపల పురుష రూపేణ పురుషతే ఇది వినాశము లేని ఆత్మ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు లోపల పూర్ణత్వాత్ పురుష మరి బయట ఎలా ఉన్నాడు కాల రూపేణ యో బహి మృత్యువు మృత్యు రూపంగా బయట ఉన్నాడు మీరు చుట్టూ చూసినట్లయితే మృత్యువు చేత ఈ జగత్తు గ్రస్తమై ఉన్నది గ్రస్తము అంటే అలా గట్టిగా పట్టుకొనబడి ఉన్నది పీత పట్టుకుంటే పీత దానికి బెక్కలు చాలా గట్టివిగా అది గట్టిగా పట్టుకుంటుంది ీత వదిలిపెట్టరు దాన్ని గ్రస్తము అంటారు సరిగా అదేవిధంగా ఈ జగత్తంతా కూడా మృత్యువు చేత గ్రస్తమై ఉన్నది మృత్యు సంసార వర్త్మని అని ఒక పదప్రయోగం ఉన్నది గీతలో అక్కడ మధ్యమ పదలోపసమాసం మృత్యుగ్రస్త సంసార వర్త్మని అనమాట మృత్యువు అలాగా ఈ సంసారాన్ని అలా ఎలా చెప్పగలరు మీరు చూడండి మీరు ఎవరినైనా చూడండి పదేళ్ల క్రితం మీరు చూసిన వ్యక్తిని ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నారు పదేళ్ల క్రితం మిస్ యూనివర్స్ ఇప్పుడు ఎలా ఉన్నది ఆ సౌందర్యమంతా కూడా కాలము కబలించి వస్తుంది అంతనే ఇక్కడ ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా రాజ్యాధికారాన్ని వెలగబెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు తిహార్ జైల్లో కూచల్ లెక్క అధికారాన్ని కాలము కబలించి వేస్తుంది భోగాల ఇప్పుడు ఒకప్పుడు భోగాలను అనుభవించిన వాడు ఇప్పుడు ఆ హాస్పిటల్లో రోగంతో సతమతం అవుతున్నాడు కాలము ఆ భోగాసక్తిని అంతా కూడా కబలించి వేస్తుంది అన్నిటినీ కబలించి వేస్తుంది కాలము తీసుకొచ్చే మార్పు ప్రతి మనిషి ముఖంలో మనకి స్పష్టంగా కనపడుతుంది కనపడుతుందా కనపడదా ప్రతి మనిషి ముఖంలో మీరు చూస్తే అబ్బా వారేనా వీరు కాలము ఎంత మార్పు తీసుకొచ్చిందిరా అని అనిపిస్తుంది ఎలిజబెత్ కేలర్ని మొన్న పోయారు ఆమె ఆమె పోకముందు ఆమె ఫోటోని ఆమె క్రియపాట్రగా వేసిన ఫోటోని చూస్తే ఎంత తేడా ఆమె నేనా ఈమె కాలము ఎంత మార్పు తీసుకొచ్చిందో అని ఆశ్చర్యం తర్వాత హంపీ విజయనగరం వెళ్ళారనుకోండి శ్రీకృష్ణదేవరాయల యొక్క సౌధములు ఆయన యొక్క అంతఃపురములు ప్రసాదములు అవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉంటాయి కాలము ఎంత భయంకరమైన మార్పులు తీసుకొస్తుంది అమేజింగ్ చేంజెస్ వస్తాయి కాలం వల్ల కాలము ఆ విధంగా కాలము కాలమే మృత్యువు ఎందుకంటే కాలము అన్నిటినీ మింగేస్తూ ఉంటుంది దేన్ని నిధులు మింగేస్తుంది నెహ్రూ గారు పోయినప్పుడు ఇంకా భారతదేశానికి ఇప్పుడు గతే లేదని అనుకున్నారు కానీ ఇంకెవరూ వచ్చాయి సరే అంతటి పండిత్ నెహ్రూ అంతటి నెహ్రూని కాలము కబలించి వేసింది మహాత్మా గాంధీ గారి జాతిపిత ఆయన్ని కబలించి వేసింది ఎవరు మీద రాముడు కృష్ణుడు అవతారములన్నింటినీ కాలము కబలించి వేసింది కాబట్టి ఆ విధంగా మృత్యురూపంగా సర్వహరుడై ఈశ్వరుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆ మృత్యువు కాబట్టి ఇక్కడ ఏమైపోయిందంటే మృత్యువు కూడా ఈశ్వరుని యొక్క ఒక విధికి మీరు మృత్యువునందు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించవచ్చు సో అంటే కా కాలము యొక్క మహిమను చూసి వండర్ ఆశ్చర్యాన్ని పొందితే దాని పేరే భక్తి భక్తి అంటే ఈశ్వరుని యొక్క విభూతిని మహిమను అలాగ మనస్సుకు మనస్సులో స్ఫురించగానే మీరు ఆశ్చర్యమగ్నులైపోతారు అది భక్తి అంటే అబ్బాయి మాకేమో ఆశ్చర్యం ఏం కలగట్లేదండి ఉందంటే మీరు మరీ టూ మచ్ ఆఫ్ క్యాల్కులేషన్స్లో పడిపోయారని అర్థం అకౌంటెన్సీ బాగా ఎక్కువ అలా ఎక్కువైపోతే మీరు ఆశ్చర్యాలు అవి ఉండవు నిజంగా ఐదో సైకాలజీ అంటే సంసార వ్యవహారాల్లో బాగా పడిపోతే ఆ సంసారం తిక్కుగా మనస్సుకి పట్టేస్తే ఆ లోపల ఆ క్రియేటివిటీ ఆ స్పందన కరువైపోతుంది అది రాదు అసహజమైన ప్రేమ అవేమో ఉదయించవు అంత క్యాల్కులేషన్స్లో పడిపోతాడు మనిషి ఆ క్యాలకులేషన్స్ అన్నీ ఎందుకు మంచిగా వేస్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ అకౌంట్ పుస్తకాలు అలా పడి ఉంటే వీడు వీడు శ్మశానానికి పోతాడు ఇప్పుడు మిగిలిది లేదు కనుక మనస్సులో ఒక ఓపెన్నెస్ క్రియేటివిటీ ఉండాలి అంటే ఎక్స్ట్రీమ్ సెన్సిటిబిలిటీ అంటే మనస్సు అత్యంత స్పందనశీలంగా సంవేదనశీలంగా ఉంటుంది చాలా సూక్ష్మంగా సూక్ష్మగ్రాహిగా ఉండాలి లేకపోతే నీకు ఆత్మతత్వము అనుభవానికి రాదు ఏదో పురాణ గాథలకి అంత సూక్ష్మదృష్ణ అక్కర్లేకపోవచ్చు ఏదో ఎంటర్టైన్మెంట్ కింద బాగానే ఉంటుంది కానీ ఆత్మస్వరూపాన్ని విచారణ చేయాలి చాలా క్రియేటివ్ అండ్ ఒరిజినల్ ఓపెన్ సెన్సిటిబుల్ సటిల్ మైండ్ ఉండాలి అటువంటి లో ఆ వండర్ అబ్బా ఏమీ ఆశ్చర్యం ఎంత అద్భుతము ఈ కాలము ఎంత అత్యాశ్చర్యకరమైన మార్పులను తీసుకొస్తుంది సమాజంలో వ్యక్తులలో సంస్థలలో రాతి కట్టడములలో రాతి కట్టడాలని కాలము ఇవన్నీ మార్పులను తీసుకొచ్చేస్తుందంటే మహాబలిపురం దేవాలయాలను చూడ్డానికి వెళ్తే రాళ్లతో కట్టారు ఆ చోళరాజులో పాండీరాజులో ఇవ్వడం రాళ్లతో కట్టారు విగ్రహాలను రాళ్ళండి బండరాళ్ళు నల్లరాళ్లతో కట్టారు అంటే కాలము నీటి రూపంగా వాయువు రూపంగా ఆ వాయువు ఆ విగ్రహాలను అలాగా తాకి తాకి తాకి తాకి ఇప్పుడు ఆ విగ్రహంలో ఎలా ఉన్నాయో తెలిసిన వింపు లేకుండా అయిపోయాయి అరిగిపోయాయి దేనికో దేనికి అరిగిపోయాయి వాయువు ఇప్పుడు ఇప్పుడు వాయువు సాల్టీ ఎయిర్ వల్ల ఆ విగ్రహాలని కలిగిపోయి అమేజింగ్ పవర్ ఆఫ్ ది టైం టైంకున్న మహిమ చాలా గొప్పది మృత్యు కాబట్టి మృత్యువు కూడా ఈశ్వరుణ్ణి గుర్తుపట్టే సాధనమే మృత్యువు ద్వారా కూడా ఈశ్వరుణ్ణి మనం చేరుకోవచ్చును నిజానికి మృత్యు కేనోప సారీ కఠోపనిషత్తులో ఆత్మజ్ఞానాన్ని బోధించినది మృత్యువే నమో భగవతే వైవస్వతాయ బ్రహ్మ విద్యాచార్యాయ అనే శంకరుల యొక్క ప్రార్థన భగవాన్ వైవస్వతుడు వైవస్వత అంటే యమ యముడు ఆయన భగవా భగవంతుడు ఎందుకని ఆత్మ జ్ఞాని ఆత్మ ఆత్మజ్ఞాని కాకుండా ఉపనిషత్తులా బోధిస్తాడు నచికేతస్వత కాబట్టి ఆయన జ్ఞాని ఆయన వద్ద జ్ఞానాన్ని పొందినాడు నచికేతసుడు కాబట్టి నచికేతడును నచికేతసుకు ఆత్మ జ్ఞానమును అనుగ్రహించినది మృత్యువే మృత్యు సో మృత్యో అని సంబోధిస్తాడు ఎన్నో మంత్రాల్లో హే మృత్యో అని సంబోధిస్తాడు నచికేతస్సుడు కనుక మృత్యువు ఈశ్వరుని యొక్క ప్రాప్తి సాధనము కాబట్టి అమృతం చేత్యుష్ట మృత్యువును మనము స్వాగతించాలి కుర్రాళ్ళు మధ్య వయస్సు వాళ్ళు నేను అంటలేదు ఎవడైనాను మృత్యు అంటే పెద్ద వయస్సు వచ్చిన వాళ్ళే మరణిస్తారని ఊళ్ళే లేదు కాబట్టి మృత్యువుని స్వాగతించటమే మృత్యువు ఆత్మస్వరూపానికి మృత్యువు లేనే లేదు ఈ వినాశి దేహాదులు ఏవైతే ఉన్నాయో కూడా నశిస్తాయి మృత్యువు అటువంటి శక్తి కలిగి ఉన్నది ఆ మృత్యువు రూపంగా ఈశ్వరుడే వస్తాడు కాబట్టి మృత్యువుని మనం స్వాగతించాలి మృత్యువు వచ్చినట్లయితే స్వాగతం చెప్పాలి ఓ మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు భయంకరమైనటువంటి నల్ల త్రాసు ఆయన ఎదురుగా ఆ ఫుట్పాత్లో జర జరా పోక్కుంటూ వస్తుంది వస్తుంటే ఆయన అంటాడు ఓ నా నన్ను తీసుకెళ్ళడానికే వచ్చేవా ఏమి నేను సిద్ధంగానే ఉన్నాను యు ఆర్ వెల్కమ్ అంటాడు అంటే ఆ నల్లత్ర్రాసు కొంచెం ఈ తోట తీసి ఆ పదంలోకి వెళ్ళిపోతుంది ఓహో నన్ను తీసుకెళ్ళడానికి రాలేదా మంచిది అని ఆయన దాన్ని ఆయన వెళ్తాడు కాబట్టి ఈశ్వరుణ్ణి కూడా దర్శించి స్వాగతించడానికి సంసిద్ధముగా నిండుతా అది జ్ఞాని యొక్క లక్షణము తర్వాత మృత్యు సర్వహరహం అన్నాడు ఆయన ఎక్కడన్నాడు భాగవతంలో ఉన్నాడు లేకపోతే గీతలో ఉన్నాడు మొత్తం భగవద్గీతలోనే మృత్యు సర్వహరస్హం నేను సర్వమును హరించి వేసే హరించిటంటే ఏమిటో తెలుసినా లాగుకొనుట తీసివేయుట తీసేయటం హరించిపోవటం తొలగిపోవటం ఆ విధంగా తొలగింపజేసే సర్వమును లాగివేసే మృత్యువును నేనే అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే అరే నువ్వు జాగ్రత్తగా ఉండు మృత్యువును నేనే మృత్యు అహం అనుకున్నాడు నేను మృత్యువునంటే అర్థం ఏంటో తెలుసిన డోంట్ ఎక్యుములేట్ ప్రోగు చేయకు ధనాన్ని ప్రోగు చేయకు నువ్వు ధనాన్ని ప్రోగు చేసుకుంటూ పోతే అదంతా నేను లాగేసుకుంటాను నిత్య సర్వహర శ్యాహం అంతా నేను లాగేసుకుంటాను సో నీకు తలదాచుకుందుకు ఒక గూడు చాలు నువ్వు ఈ ఊళ్ళో ఓ గూడు ఆ ఊళ్ళో ఇంకో గూడు అలాగా ఓ పది గూళ్ళను నిర్మాణం చేసి తొమ్మిది గూళ్ళు అడ్డుకిచ్చి ఒక గూడులో నేను ఉంటాను నువ్వు అతి తెలివితేటలు నువ్వు చూపిస్తున్నావే నేను లాగేసుకుంటా అన్యంగా లాగేసుకుంటా సర్వహర ఈ సంవత్సర గ్రహస్థులకే సన్యాసులు కూడా వర్తిస్తుంది ఎందుకంటే సన్యాసులు కూడా ఏం చేస్తారంటే స్థలం దొరకకపోతే దొరకకపోవడమే పాపం స్థలం దొరికిన అక్కడ ఒక బిల్డింగ్ వని నిలబెడతారు నిలబెట్టి దానికి ఆశ్రమము పెడతారు పేదో ఆశ్రమము ఆశ్రమము అని పేరు త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కానీ మీరు ఆశ్రమము అని పేరు పెట్టినా ఏం పేరు పెట్టినా దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ సో కాబట్టి మృత్యు అవన్నీ కూడా ఈశ్వరుడు పట్టుకుపోతాడు ఏమి మిగల్చడు ఏమిటి టేకిట్ అవే తర్వాత అది ఒక హెచ్చరిక మృత్యు సర్వహర స్టాహం అయితే అవృతం చేయవే మృత్యుశ్చ ఇంకో హెచ్చరిక ఏమిటంటే అదే కాబట్ద దేహంతో తాదాత్మ్యాన్ని చెందకురా అని హెచ్చరిక ఏహతాదాత్మ్యాన్ని చెందుకుమా ఎహతాదాత్మ్యాన్ని నీవు చెందినట్లయితే నీ ఈ దేహాన్ని నేను చాలా వేగంగా చాలా తొందరగా నేను నశింపజేయబోతున్నాను కాబట్టి టేక్ నోటీస్ టేక్ నోట్ బి వార్డ్ నీకు నేను హెచ్చరిక చేస్తున్నా తర్వాత హెచ్చరిక చేయలేదని కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు బి వార్డ్ నీకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాను తీసుకో వార్నింగ్ ఏమిటంటే దేహంతో తాదాత్మ్యాన్ని చందకుమా కాబట్టి ఈశ్వరుణ్ణి వృత్తిరూపంగా దర్శిస్తారు ఒక కథ చెప్తారు నామదేవుడు ఎవరికో వెళ్తూ ఉంటే దెయ్యం కనపడింది దేయమో భూతమో పిశాచమో సో కనపడి ఇదిగో నిన్ను మింగేస్తున్నాను అంతే ఇప్పుడు నామదేవుడు అన్నాడు హే ఈశ్వర ఈ రూపంగా విచ్చేసి నన్ను వినడానికి వచ్చావా యు ఆర్ వెల్కమ్ అని అన్నాడని ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి ఈశ్వరుడు మృత్యురూపంగా ఉంటాడు అని మనం దర్శించటం అభ్యాసం చేయాలి జనం ఏం చేస్తారంటే మృత్యువును తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు మృత్యువును తప్పించుకునే ప్రయత్నం అన్నడు చేయకూడదు శరీర పీడను తప్పించుకునే ప్రయత్నం చేయాలి రోగం తగ్గి సందర్భం అయితే రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మృత్యువును తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు అమెరికాలో ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఆ రిసెర్చి అంత తెలివైన రీసెర్చ్ కాదని సరే నేను వేదాంతిని నేను అన్నాను అలాంటి పట్టండి వాళ్లే ఈ మధ్యను ఈ సందర్భంలో మీకు నేను తెలుసుకున్న ఒక సంగతులు చెప్తాను గమనించండి ఆండర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అని సూస్టంలో ఉన్నది టెక్సస్ లో ప్రపంచంలో కల్లా అతి పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో అంత పెద్దది ఎక్కడా లేదు ప్రపంచంలో అంత అడ్వాన్స్డ్ సెంటర్ మన దగ్గర బసవతారతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అలాంటి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా హైదరాబాద్లోను ఇంకా కొన్ని చోట్ల ఇవన్నీ కూడా దాని ముందు చిన్న చిన్న పిల్లల వంటివి చాలా పెద్ద విశాలమైనటువంటి హాస్పిటల్ సైజు కాదు సైజుదేముంది అండి సైజు బిల్డింగ్ సైజుని బట్టి మీరు ఒక ఇన్స్టిట్యూషన్ జడ్జి చేయరు కదా అది దెస్ట్ in the world. Waldo, 1960s, 70s, 80s, 90s, decade after decade. Cancer is the enemy. Death is the enemy. You fight death. That is the philosophy. How do you say that? Treatment is a philosophy. That is the philosophy that is the treatment of philosophy. If you have a teleporter, ఒళ్ళే కొంతసేపు ఉండిపోతుంది అనుకున్నారనుకోండి చేయాల్సిందే ఉండదు ఇప్పుడు పనుంది పాఠం చెప్పాలి ఈ తలపోటు చుట్టూ ప్రారంభమైంది మొహత్సాహ అనిపించినప్పుడు కొంచెం ఇది కొంచెం తగ్గితే సరిపడుతుంది పాఠమైపోయిన తర్వాత ఉన్నా నష్టం లేదు అని అనిపించింది కొంచెం అమృతాంగనం ఏదో రాసుకుంటే సరిపడుతుంది అయితే ఇది చాలా భరించలేకుండా ఉన్నామే ఇప్పుడు పని ఉంది క్లాస్ ఉంది ఈ తలపోటునే ఎలా క్లాసు క్లాసే మానేయాల్సి వస్తుందేమో నోనో క్లాసు మానేయకూడదు అని రెండు శారీజన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు తలపోటు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫిలాసఫీఆ్ లైఫ్ దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ అమెరికా అంటే భోగ ప్రధానమైన దేశం కదా అక్కడ ఫిలాసఫీకి తాగెక్కునే ఉంటుంది అందులో హాస్పిటల్లో అసలే ఉండదు సో దే ఆర్ నాట్ సపోజ్డ్ ఆల్సో తత్వ స్త్రీ లే అక్కడ దిస్ ఈస్ ది ఫిలాసఫీ ఏమిటంటే క్యాన్సర్ ఇస్తే ఎనిమీ డెత్ ఇస్తే ఎనిమి యూ ఫైట్ ఇట్ దాంతో ఏమైపోతుందో తెలిసిన అండి పేషెంట్స్ డివాస్టిేట్ అయిపోతూ ఉంటారు పేషెంట్కి మిగిలి ఉన్న జీవితం రెండేళ్ళు మూడేళ్ళో నాలుగేళ్ళు ఉంటుంది ఆ జీవితాన్ని నరకం ఇక్కడే నిర్మాణం అయిపోతుంది ఎందుకంటే యూ హెవ్ టు ఫైట్ ఇట్ ఫైట్ హౌ టు ఫైట్ సో కిమోథెరపీ ఫైట్ ఇట్ డంప్ మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్స్ అండ్ ఫైట్ ఇట్ రేడియేషన్ థెరపీ ఫైట్ ఇట్ ఇమ్యూనోథెరపీ ఈవెన్ మోర్ డివ్యాసిటేటింగ్ దాంట్ కిమోథెరపీ డూ ఫైట్ ఇట్ క్యాన్సర్ సెల్ తల ఎత్తితే దాన్ని ముత్తెసేయటం ఏంటి That is the philosophy. Okay. They started uh, implementing uh, this philosophy. So like implement just, Then they implemented it sooner, hospital. Then Allah, cancer patient, he said that he was going to be a bad person. They have experienced this philosophy. They have experienced this philosophy. They have experienced this philosophy. అలాగా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ యొక్క క్లినికల్ రికార్డ్స్ అన్నీ ఉంటాయి చాలా సైంటిఫిక్గా వాళ్ళు స్టడీ చేస్తారు దెన్ ఈ క్లినికల్ రికార్డ్స్ను స్టాటిస్టికల్ రిసెర్చ్ చేస్తూ ఉంటారు మెడికల్ స్టాటిస్టిక్స్ పెద్ద డిపార్ట్మెంట్ అది తర్వాత మెడికల్ ఎథిక్స్ తర్వాత పేషెంట్ కేర్ Patient suffering, pain, with any time the research just don't come, even while treating the cancer. If integrated the research in this, then the philosophy is going to be killed. If philosophy, death is an enemy, then it is possible. If philosophy, you can tell, death is inevitable, accept it. Yeah. ఇమటబుల్ అయినది ఎనిమి అని అనుకోకూడదు తస్మాత్ అపరిహార్యర్థే నత్వం సోచుతున్నారు హి దస్ ఫిలాసఫీ ధ్రువం జన్మ మృతస్వేచ జాతస్ ధ్రువ మృత్యు పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి ఇప్పుడు మృత్యువుని ఎనిమి అని అనుకోకూడదు ఇప్పుడు జుట్టు చల్లబడింది అనుకోండి దిస్ ఈజ్ మై ఎనిమి అంటే అవసరండి లైఫ్లో హెల్ల కింద తయారవుతుంది పొద్దున్న లైఫ్లోనే పెయింట్ వేసుకుంటూ ఉండాలి అది హెల్ అయిపోతుంది లైఫ్లో It is there is a with the grace i keep my white hair graceful yes buddy there adhi oka vivekaluki vidyadaliki maturity ki chinhamu so i accept it adhi accept cheste adhi dantho paine undi alage depth nu kuda you accept it don't say depth is enemy ఇక్కడ మనం ఏమంటున్నాం ఇలాగంటే విషం ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఎక్కడా నాకెక్కడా కనపడాల నేను చూసినంతలో చూడమంటే ఊళ్ళు వెళ్ళడమే కాదు వరల్డ్ ఫిలాసఫీ ఇది ఫిలాసఫీ ఈస్టర్న్ ఫిలాసఫీ ఫిలాసఫీస్ అందించి చూస్తే డెత్ రూపంలో దేవుడు ఉన్నాడు అని ఒక గీత తప్పింది ఎక్కడ మీకు కనపడదు డెత్ గాడ్ యాక్సెప్ట్ చేయడం కాదు యూ వెల్కమ్ అండ్ యూ వర్షిప్ డెత్ వర్షిప్ డెత్ ఎజుకేషన్స్ డాప్ చేశాడు కఠోపనిషత్తు యొక్క సారం అదే కదా మరి కాబట్టి ఇప్పుడు ఎండర్సన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఫిలాసఫీటో తెలుసు అండి డోంట్ ఫైట్ డెత్ యాక్సెప్ట్ డెత్ సో పేషెంట్ ఈజ్ జడ్జిడ్ క్యాన్సర్ థర్డ్ డిగ్రీ ఆర్ ఫోర్త్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ అయితే దే ఫైట్ ఇట్ ఆ అంటే క్యూర్ చేసి పారేస్తారు ఇంకా దాంట్లో ఏమి తెలుగు వాళ్ళు బాగా క్యూర్ చేస్తారు అమెరికాలోను కెనడాలోను క్యాన్సర్ని చాలా ఎఫెక్టివ్గా క్యూర్ చేసేస్తారు అనమాట మెథడ్స్ అన్ని ఉపయోగించేసి వెరీ హై డిగ్రీ ఆఫ్ ఎక్సలెన్స్ తోటి దాన్ని మానిటర్ చేసి క్యూర్ చేసి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అయితే థర్డ్ డిగ్రీ కానీ ఫోర్త్ డిగ్రీ కానీ అడ్వాన్స్డ్ స్టేజెస్ అయితే ఆప్షన్స్ ఉంటాయి వెదర్ టు ఫైట్ ఆర్ టు యాక్సెప్ట్ ఫైట్ చేయకుండగా యాక్సెప్ట్ చేసి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎనిమీ ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బాడీ బాడీ ఎనిమియా కాదు కదా బాడీ ఎనిమి కానప్పుడు బాడీలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ కూడా ఎనిమీ కాదు ప్రతివాడి దేహంలోనూ ఉంటాయి క్యాన్సర్ సెల్స్ వాటి క్రాలిఫరేషన్ వాటి గ్రోతే మెయిన్ సమస్య క్యాన్సర్ ఎందుకు వస్తుందని కాదు ప్రశ్న క్యాన్సర్ ఎందుకు రాదు అనే ప్రశ్న ఎందుకంటే ప్రతివాడి దేహంలోనూ మిలియన్ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడూ ఉంటాయి ప్రతివాడి దేహంలోనూ ఉంటాయి మిలియన్ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడూ ఉంటాయి అప్పుడు పుట్టిన శిశువు దేహంలో కూడా మిలియన్ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి మరి అయితే క్యాన్సర్ రాలేదెందుకు అని ప్రశ్న వచ్చిందెందుకని కాదు రాలేదెందుకు అని ప్రశ్న అదే జూలై వచ్చినా ఇంకా వర్షాలు పడలేదేమిటని ప్రశ్నించగలగా అదే వర్షాలు పడితే అయ్యో ఎన్ని వర్షాలు పడుతున్నాయి ప్రశ్న లేదు రాలేదెందుకు అంటే అంటే ఇమ్యూనిటీ బాగుందనమాట అంటే వీరి మనస్సు శుద్ధంగా ఉందన్నమాట మీరు ప్రాణాయామం చేసి మనస్సును శుద్ధంగా పెట్టుకుని ఈశ్వరనీయంలో నిండైన భక్తి ఉంటే ఇటువంటి వ్యాధులన్నీ దూరంగా ఉంటాయి ఆ సంగతి మీకు తెలియదు తెలియదు కూడా వచ్చి ఛాన్స్ కూడా రావడం మానేస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఏమిటంటే క్యాన్సర్ అండ్ ది కాన్సిక్వెంట్ డెత్ ఆర్ నాట్ ఎనీస్ దే ఆర్ దే లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ సృష్టిలో అన్నీ ఉన్నట్టుగానే ఇవి కూడా ఉన్నాయి కాబట్టి అన్నింటినీ హివుడు వహిస్తాడు అస్తమిస్తాడు అస్తమించడం ఎందుకు ఉంది అంటే ఇట్ ఇస్ ద యుక్సెప్ట్ ఇట్ అదే దీపం వెలిగించుకోవాలి అదేవిధంగా క్యాన్సర్ అన్నది ఎనిమిది కాదు దాన్ని యాక్సెప్ట్ చేద్దాం యాక్సెప్ట్ చేసి సో నవ్ వాట్ కెన్ యూ డూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యమా లెంగ్త్ ఆఫ్ లైఫ్ ముఖ్యమా నెక్స్ట్ క్వశ్చన్ కొంతమంది లెంగ్త్ ఆఫ్ లైఫే ముఖ్యమంటారు ఎర్ ఆర్ పీపుల్ లైక్ దాట్ నేనే చూశాను కొంతమంది అవున కష్టపడితే కష్టపడతానండి ఇంకో ఐదేళ్ళు నేను బతకాలండి అంటాడు సరే కానీ వేసేయంటే వీడిని రేడియేషన్ వార్డ్లో పారాయణ తీసుకెళ్ళి అలా రేడియేషన్ కొట్టడం వాడి మీద ఎందుకంటే వాడికి లెంగ్త్ ఆఫ్ లైఫే ముఖ్యమంటున్నాడు కదా సో గివిట్ కొంతమంది అంటాడు నేను ఐ హావ్ సీన్ ఏనా పెద్దవాళ్ళు ఎప్పాను ఆస్తి పాస్తి పంచి పెట్టేశానండి ఇంకో ఊరికే దీన్ని పురలాంగ్ చేసే ఎందుకనవసరం నేను పీస్ఫుల్గా మరణించే ఉపాయం చెప్పండి అని ఇంకొకటి అంటాడు అంటే తప్పుడు నువ్వు ఈ కెమోథెరపీలో ఇవన్నీ పెట్టుకోకు ఆయుర్వేద పెట్టుకో నొప్పి తగ్గడానికి ఇదంటే అక్కడ ఆయుర్వేద లేదు అక్కడ ఏదో పెయిన్ థెరపీ పెట్టుకో లేకపోతే హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్ అన్న ఉంటుంది ఆ వెల్నెస్ అక్కడ ఏదో యోగానం ప్రాణాయామం ఈ మధ్యన అవన్నీ మెడిటేషన్ అది చెప్పిన వాళ్ళు ఉన్నారు వెళ్ళి వాళ్ళు వెళ్ళి మెడిటేషన్లో నేర్చుకో మెడిటేషన్ చేసినట్లయితే క్యాన్సర్ యొక్క అవిరుల దాని ఎక్కువ పీడనుంచేటువంటి శక్తి కొంత కంట్రోల్ అవుతుంది కొంచెం లైఫ్ యొక్క ఫిలాసఫీని మార్చేస్తే రోగము యొక్క లక్షణం మారిపోతుంది అదే రోగం మన ఫిలాసఫీ రాంగ్గా ఉంటే అదే రోగం చాలా పీడను కలిగిస్తుంది మన ఫిలాసఫీ కరెక్ట్ సైడ్ ఉంటే అదే రోగము తక్కువ పీడను కలిగిస్తుంది మేనేజీబుల్గా ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మనకి ఇటువంటి కేసెస్ ఏవో మనకి తారసిమ్లుతో ఉంటాయి కాబట్టి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండడం మంచిది అనే ఉద్దేశంతో మీ ముందు మనం చేశాను కాబట్టి మృత్యువుని ఆత్మజ్ఞానం సందర్భంలో శత్రువుగా స్వీకరించరు అంచేతనే వేదాంతంలో అపమృత్యు దోషము అని గండము అని జలగండము అగ్నిగండము గండము అని గండకాలము లేక గండము అని తర్వాత ఈ పూజలు చేస్తే ఆయుద్ధాయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ పూజలు చేయమని ఇటువంటి మాటలు మీకు వేదాంతంలో వినపడం కర్మకాండలో వినపడతాయి ఇక్కడ వినపడం ఇక్కడ మృత్యు ఒక్కటే దేహము నేనే స్వీకరించడమే మృత్యు ఇక్కడ ఇంకా అంతకంటే వేరే మృత్యువు లేదు ప్రమాదం వై ప్రమాదమే మంచి ప్రమాదము అంటే తెలుగు ప్రమాదం కాదు సంస్కృతం ప్రమాదం అంటే మరుపు అవివేకము ఆత్మస్వరూపమును అరయకుంపుక అది ప్రమాదము స్వాధ్యాయా ప్రమాద స్వాధ్యాయము నుండి జారిపోకము ప్రమాద లోటు మధ్య పురుషాయకు వచ్చినాం అదేవిధంగా ఆ ప్రమాదము అంటే జారిపోవుట ఆత్మతత్వం నుండి జారిపోవుట అది ప్రమాదము అంటే అగో అది మృత్యు ఆత్మతత్వం నుండి జారిపో ఉంటాడంటే దేహమే నేనని తాదాత్మ్యమును చెంది ఉంటా అది అటువంటి అజ్ఞానాన్ని మృత్యువుగా చెప్పారు తప్ప దేహము నశించుతా అన్నది మృత్యువుగా చెప్పలేదు కాళిదాసు మహాకవి రఘువంశంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు ప్రకృతి మరణం రాహు వికృతి జీవనం బుధాహ అనుష్లో ఉంటుంది పండితులు ఏమన్నారంటే మృత్యు సహజము జీవనమే వికృతి వికారము ఎందుకంటే ఎందుకంటే అలా ఎలాగంటే పుట్టుకంటే ఏమిటి పంచ ఇప్పుడు కొండ ఉంది కొండ ఎలా అయింది ఘటహ అంటారు కొండని ఘటహాని సంస్కృత పదం ఘటహ అని ఎందుకన్నారంటే కుండని ఘట్యతే ఇది ఘటహ అంటే మట్టిని ఇలా చల్లా చెదరుగా పడి ఉన్న మట్టిని ఒకచోటికి తీసుకొస్తే ఘటన తయారవుతుంది ఆ విధంగా చల్లా చెదురుగా ఉన్న మట్టిని ఒకచోటకి తీసుకురావడం ద్వారా నిర్మితమైనది కనుక దీనికి ఘటము అని పేరుతారు వ్యుత్పత్తి ఎటిమాలజీ అర్థమైంది కదండి కాబట్టి చల్లా చెదురుగా ఉన్నది ఒకచోటికి రావడం విడ్డూరం కానీ ఒక చోటకి వచ్చింది మళ్ళీ చల్లా చేదరవడంలో విడ్డూరం ఏంటి దాని ప్రపరిపోయేది కాబట్టి ఘటం ఘటన ఇంకా పగలకుండగా అలా ఎలా ఎంతకాలం అయినా ఎంతకాలం అయిందిరా ఇది కొండ కొనే అంటే ఆరు మాసాలు అబ్బా ఆరు మాసాలైనా పగలకుండగా జాగ్రత్తగా చెప్పుకుంటున్నావే అని ముక్కు మీద మేలు వేసుకోవాలి కానీ పగిలిపోతే ఓహో పగిలిపోయిందా అయ్యో పగిలిపోయిందా అంత విడ్డూరం ఎప్పుడు జరిగింది అని అంటారా ఎవరన్నా కొండ పగిలిపోతే అంత విడ్డూరం అంత జరగకపోవడానికి అలా జరిగిపోయిందండి అంటారా అండరు మరి ఏమంటారు కొండ కొండలే కుండే వంగిల్పో పర్వాలేదులేసారి కొండ పగల కొట్ట అయ్యో కొండ వంగిపోయితే దుఃఖిస్తుంటే దాదాపు దుఃఖించకమ్మా అది కొండరామ్మాది అది పగిలిపోయింది ఆ అది మీరు దాన్ని ఇంకొంచెం కరెక్ట్ గా చెప్పాలి అది మొత్తాన్ని మీరు యు గట్ ఇట్ రైట్ ఎందుకంటే అనుష్ అది మరణం ప్రకృతి అనుష్లో ఉంది పోలండి సూర్యుడు మీరు మొత్తాలు కదే దట్ ఈస్ కాళిదాసు రఘువంశంలో శ్లోకం కాబట్టి ఈ కొండది ఘటము అంటే చల్లాచేదరుగా ఇక్కడాక్కడా పడి ఉన్నటువంటి ఫుడ్ని తల్లి భుజించితే అవి మరి ఇక్కడ అక్కడ ఉన్న ఫుడ్ ఏ కదండి ఇప్పుడు గరువునా నుంచి బియ్యం తెచ్చారు ఈ పక్కన కూరలు షాపు నుంచి కూరలు తెచ్చారు సముద్రం నుంచి ఉప్పు తెచ్చారు ఆ కూరల్లో వేయడానికి గుంటూరు డిస్టిక్ నుంచి మిరపకాయలు తెచ్చారు తెచ్చి అవన్నీ వండి వంకాయ కూరలు వండితే ఆవిడ భుజించింది ఆ భుజించిన ఆహారం నుంచి వీడి దేహం వచ్చింది చల్లా చెందరగా ఉన్నది ఒకచోటికి చేర్చి తయారైంది కదా దేహం కాబట్టి వీడింకా ఇంతకాలం ఇలా జీవించి ఉన్నాడంటే మీరు ఆశ్చర్యపడాలి కానీ అది మళ్ళీ చల్ల జల్ల ఏంటంటే ఆశ్చర్యపడాశీ లేదు జీవనమే వికృతి మరణమే ప్రకృతి ప్రకృతి అంటే న్యాచురల్ వికృతి అంటే ఎ థింగ్ విచ్ ఇస్ పుట్ టుగెదర్ బై సమ్ ఎఫర్ట్స్ అలా కాబట్టి మృత్యువు విషయంలో మన యొక్క దృష్టి ఉండాలి తర్వాత మృత్యువునందు ఈశ్వర కృప ఉంటుంది ఇప్పుడు వాట్ లైఫ్ కెనాట్ మెండ్ డెత్ కుస్ మెంగ్ అని ఓ సామెత బ్రతుకుండగా పరిష్కారం కాని సమస్యలకి మృత్యువు చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ క్యాన్సర్ తోటి వాళ్ళు సఫర్ అవుతున్న వాళ్ళకి చక్కటి అందమైన పరిష్కారం ఏమిటో తెలుసు అండి మృత్యు మన శాస్త్రాల అంచేతనే యూథనేషియాని శాంక్షన్ చేసేది వాడు కనుక వాలంటరీగా దేహ త్యాగం చేద్దాం అనుకుంటే తీవ్రమైనటువంటి రోగంతో బాధపడుతూ ఇంక ఈ దేహాన్ని నేను నిజిపెడ్డా అని వాడు అనుక్కుంటే ఇట్ ఈ కమండర్ సూసైడ్ సూసైడ్ అంటే వాడు జీవితంలో వచ్చిన కష్టాన్ని ఎదుర్కోలేక ధైర్యం లేక ఒక తిరిగితనంతో ఉరిపోసుకుంటే దృఢంగా ఉన్న దేహాన్ని ఉరిపోసి దాన్ని నశింపజేస్తే అది సూయిసైడ్ అవుతుంది తప్ప so do we so thinking that i am challenging him and unknown like that i should say manner like very many jaina mahatmas fasting just to challenge that is not uh, considered wrong in fact that is considered great and therefore uh, you all will interfere karo anyway these are some of the controversial things so i don't want to stretch these things too far the point that we need here is మృత్యు అనేది ఈశ్వరుని యొక్క స్వరూపము దానిని పని కట్టుకుని వ్యతిరేకించవలసినది కానీ ద్వేషించవలసినది కానీ ఏమీ లేదు దానిని మనం యాక్సెప్ట్ చేయాలి చేతనైతే దాన్ని ఈశ్వరుని కృపగా కూడా దర్శించాలి దీనికి దృష్టాంతం చెప్పచ్చు ఒకసారి ఏమైందంటే నేను ఒక షర్ట్ ఒకటి తొరుగుతూ ఉండేవాడిని నేను షర్ట్ దమ్ము అలా పారాయను అది దృఢంగా ఉన్నంతసేపు దాన్నే వేస్తాను ఉతుకుంటూ ఉండి తొడుక్కుంటూ ఉండి దానికి ఒక చిన్న ఒక చిన్న చిల్లు ఒకటి పడింది ఇక్కడ భుజం మీద ఆ ఒక్క చిల్లు లేదా ఇంకా పెద్దది కూడా కాలేదు చాలు ఈ దేహాన్ని కప్పడానికి అది చాలు అది నేను అది మా మిత్రుడు ఆయన ఉన్నాడు మిత్రుడు ఆయన సన్యాసే సన్యాసుల్లో కూడా కొంత ఫ్రెండ్షిప్లు కొంత వెళాకోళాలు ఇవేవి ఉంటాయి ఆయన కూడా సన్యాసే ఆయన అన్నాడు ఎరా నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా మంచి షర్ట్ అయినకి దొరకలేదా అక్కడే అలాంటి ఇన్ని షర్ట్స్ ఉన్నాయి అవి ఎక్కువైపోయే షర్ట్స్ మరి ఇంకా ఇదే ఇది తిరుగుతున్నావు అంటే అరే ఇంకా బాగానే ఉంది కదా చిరిగిపోయేటప్పుడు చిరిగిపోతే కదా చిరిగిపోలేదా ఇప్పుడు లే ఎక్కడ అంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా అంటే అబ్బాయి అది ఎంత చిరుగుదా అంటే అప్పుడు ఏమన్నా తెలిసిన ఓహో అలాగా అది చూడనే అది పట్టుకుని చింపుతారే సార్ పూర్తిగా చూపేసారు ఇప్పుడు ఏం చేస్తాం ఇది ఏం చేస్తాం అప్పుడు వెళ్ళి కొత్త చుక్క కొనుక్కోవచ్చు కొత్త చుక్క కొనుక్కున్నాడు కాదు కొత్త చుక్క తొడుక్కుంటు కొత్త దుఃఖాలు పదిహేను ఉన్నాయి నాకు లోటు ఏం లేదు తొడుక్కోవట్లేదు అంతే అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం కొత్తగా చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ మిత్రులు నాకు చేసినది అపకారమా ఉపకారం ఉపకారమేం చేశాడు అదే చెప్పాడు నీకు నేను ఉపకారం చేసిన చూడు కొత్త దుఃఖాలో కొడుకులో బాగున్నామని అన్నాడు కాబట్టి నేను కొత్త దొరక్క దొరుకునేట్లా చేశాడు అది ఉపకారం అవుతుంది కానీ అపకారం కాదు సీఆర్ షోన్ గుడ్ విల్ అందుకోసం చింపేశాడు సో అదేవిధంగా శరీరం శిథిలం అయిపోయింది ఇంకా దాన్ని అలాగే పట్టుకుని వెళ్లాడుతానంటే అది జరిగేటట్లే ఉంటుంది వీడు పట్టుకునే వెళ్లాడుతూ వీడు వదిలిపెట్టాడు దేని ఆ తొక్కాన్ని కొట్టుకున్నట్టుగా వీడు పట్టుకుని వెళ్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు నా అలా దేవుడు చీపేయడంలో గొప్ప కృపయే గలదు ఎందుకని వసాంశి జీర్ణాన్ని యథా విహాయ నవాని బృహ్నాతి నరూపరాణి ఇది ఆత్మజ్ఞాననుకోండి జీవన్ ముక్తుడు శరీర పీడ ఎందుకు ఇంకా జ్ఞాని మాత్రం శరీర పీడ ఎందుకు సహించాలి జ్ఞానికైనా ప్రారంభం తప్పదు కదా ఆ శరీర పీడ హెట్ కమ్ అండి గాడ్ బ్లెస్ అంట్లో దుఃఖించాల్సింది ఏమీ లేదు ఆత్మజ్ఞాని కాదనుకోండి ఈ చిరిగిపోయిన చొక్కా వంటి ఈ దేహంతో వెళ్లాడ్డం కంటే కొత్త చొక్కా వంటి దేహాన్ని ఈయన దేవతా దేహాన్ని మరో దేహం ఏ దేహమైనా కొత్త చొక్కా వంటి దేహాన్ని నవాని గృహాతి నరోపణాన్ని కదా పొందాడు కాబట్టి దాని కూడా ఈశ్వరుని కృపయే నిండుగా గలదు కాబట్టి అమృత మృత్యుష్ట మృత్యుచ మృత్యానా అంటే శంకర్లు ఇంకా అంతకంటే చెప్పలేదండి సదసత్య అహం అర్జున అహం సత్ అహం అసత్ ఇప్పుడు చూడండి సత్ అంటే కార్యము అసత్ అంటే కారణము అదొక అర్థం అంటే ఎలాగంటే చపాతి కార్యము పిండి కారణము కదండి అయితే రెండు వీటే పిండి అంటే వీట్ కదా చపాతి అంటే వీటి కాదు రెండు రెండు గోధుమయే అందుకే ఆ గోధుమ యొక్క ఒకనొక సన్నివేశానికి పిండి అని పేరు ఇంకో సన్నివేశానికి చపాతి అని పేరు ఆ పిండిలో కొంచెం నీళ్లు పోసి దాన్ని ఎలా సాగ తీసి అలా పరిచి తర్వాత నిప్పుల మీద పెట్టి కొంచెం ఫిట్గా ఉండిట్లా చేస్తే దానికి చపాతి అని పేరు సేమ్ థింగ్ అదే రకంగా ఈ సృష్టిలో కారణ కావ్యములు రెండింటి నేనే వ్యాపించి ఉన్నాను సదసత్యాహమ అర్జున ఈ సందర్భంలో మహాత్ముల యొక్క ఉపదేశం ఒకటి అదేమంటే మీరు లోకంలో ఈ అవాంతర కారణ కావ్యభావాన్ని మీరు పట్టుకుని వేలాడవద్దు అన్ని అన్నింటికీ కూడా ఏకైక కారణము ఈశ్వరుడే అని తెలుసుకుని కృతార్థులు పండు ఇప్పుడు ఉదాహరణకి మీకు సుఖం వచ్చిందనుకోండి ఈ సుఖం ఎవరి వల్ల వచ్చింది ఫలానా ఆయన వల్ల వచ్చింది కాబట్టి ఆయనకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పడం ఏదో చెప్పడం ఇది ఒక పద్ధతి సుఖం అలా చేయొచ్చు అలా చేయకూడదని నేను అంటలేదు కానీ ఆ చేసి చేస్తారు మైత్రిలో దట్ ఈస్ ఓకే నెగిటివ్ ఎగ్జాంపుల్లోనే తేడా వస్తుంది కాబట్టి కానీ ఆయన ఊరికే ఈశ్వరుని ఏజెంట్ మాత్రమే మనకు ఉపకారం చేసిన ఆయన ఈశ్వరుడు ఏజెంట్ మాత్రమే అని చేతనే మన వాళ్ళు అంటారు దేవుడులా వచ్చారని మీరంటారు దేవుడులా వచ్చారంటే దేవుడే ఈయన రూపంగా వచ్చి మనకి ఉపకారాన్ని చేశాడు అని గుర్తించాలి ఎవడైనా అపకారం చేశాడనుకోండి వాడిని పట్టుకుని పెట్టడము ద్వేషించడము చేయకూడదు వాడు కూడా ఈశ్వరుని యొక్క ఏజెంట్ ఈశ్వరుడే మనకి ఒక గుణపాఠం ఏర్పడం కోసం మన అంతఃస్కరణలో ఒక శుద్ధిని కలిగించటం కోసం మనకి ఒక వైరాగ్యాన్ని బోధించటం కోసం ఆయన మనకి ఒక ఒక ఆపదను కలిగించినాడు ఆపదలు లేకపోతే మనుషులు ఏమైపోతారో తెలుసిన వాళ్ళ అహంకారము పట్టుశిక్ష్యం కాకుండా అయిపోతుంది మనిషి నేల మీద నడుస్తున్నాడంటే దేవుడు వీడిని మొట్టికాయలు వేసి నేల మీద తొక్కి పెట్టి అట్టె పెట్టాడు కాబట్టి నేల మీద నడుస్తున్నాడు మీరు ఊహించండి ఆపదలు లేనే లేవనుకోండి పెట్రోల్ ఇప్పటికే కార్లు వేసుకుని అవి అవసరమైనవి అనవసరమైనవి తిరిగిస్తూనే ఉన్నారు రోడ్ల మీద పెట్రోల్ ధరలు పెంచకుండా పదేళ్ల క్రితం ఉన్నట్టుగానే ఉంటే ఇంకా రోడ్ల మీద ఈ కార్లు ఇంకా విపరీతంగా తిరిగిస్తాయి ఇంకా విపరీతంగా తిరిగేస్తాయి అంచేత పెట్రోల్ మినిస్టర్ గారు ధరలు తగ్గించి ఎరే బాబు మీరు కొంచెం తిరగడం తగ్గించండి అని అలా నొక్కి పెట్టి అట్లే పెట్టుకున్నాడని మనం అలా స్వీకరించచ్చు దాన్ని ఊరికే ఆయన్ని తిచ్చిపోసుకోర్లా అది నీకు ఇక్కడ అప్పుడు అందిస్తుంది న్యూస్ పేపర్ చదవడం వాళ్ళిస్తే వచ్చి ఎందుకే సరే కాబట్టి ఆపదయుడు కూడా ఈశ్వరుని హస్తమునే చూడవలేము ఏదో పెట్రోల్ ధరలు పెరిగాయి కామన్ మ్యాన్ కష్టం ట్రూ ఆ తాత్కాలికంగా మీతో ఆ కన్సిడరేషన్ ఇస్తే బట్ దేస్ అనదర్ కన్సిడరేషన్ ఏటో తెలుసునండి ఈ పెట్రోల్ అయిపోతుంది ఊరితే ఎక్కడి వస్తుంది అయిపోతుంది అంచేతనే మీకు వరల్డ్లో ప్రొడక్షన్ చాలా కష్టం పూర్వం నుయ్య తవ్వుకుంటే నీళ్ళు వచ్చింది ఇప్పుడు నుయ్యి తవ్వితే నీళ్ళు ఏమి రావు ఇప్పుడు ఫోర్ ఫీట్ గోరు వెయ్యాలి ఎందుకని నీళ్లు అంతకంతగా అడుక్కుపోతున్నాయి నీళ్ళేలా ఉంటే పైనుంచి కురిసే నీళ్ళకే అదే పరిస్థితి అయితే పైనింగ్ ఇంకా కురవడం లేదు ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం తయారైనటువంటి పెట్రోల్ భూగర్భంలో ఉన్నది తీసేసి వాడేస్తుంటే ఇంకా దొరకట్లేదు అది అంతకంతకు లోటు పోవాల్సి వస్తోంది మరింత కష్టపడి దాన్ని పైకి తీసుకురావాల్సి వస్తోంది దాంతో ధరలు పెరుగుతున్నాయి ఫర్ అదర్ ఆల్సో కాబట్టి పెట్రోల్ కన్సంషను కొంచెం సమాజం తగ్గించుకుంటే మంచిది వాళ్ళంతటా వాళ్ళు తగ్గించుకోరు దాని ధర పెంచి కూర్చోబెడితే కొంత ఆరకంగానైనా తగ్గుతుందేమో బహుశా అందుకోసమే పెట్టాడేమో దేవుడు ఈ ధరలు కానీ అలాగేదో దానికి ఆపదకి కూడా ఈశ్వరుని యొక్క ఒక ఆశీస్సును దాంట్లో మనం దర్శిస్తే మంచిది ఎప్పుడూ కూడా సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా ఈశ్వరుని హస్తాన్ని దర్శించి యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా ప్రసాద బుద్ధితో స్వీకరించడం అన్నది భగవద్గీత యొక్క పరిపాటి కనుక సదసత్యాహమ అర్జున కారణం ఇదంతా నేను ఎందుకో చెప్పాను సో ఈ అవాంతర కారణములను మనం వెతుక్కుంటూ కూర్చోకూడదు ఈ కారణకార్యభావము అనేదే ఒక బంధము ఈ బంధం నుంచి విముక్తయ్యే ఉపాయం ఏమిటంటే సకల కార్యములకు ఏకైక కారణము ఈశ్వరుడే సుఖం వచ్చిన ఈశ్వరుడే దుఃఖం వచ్చిన ఈశ్వరుడే కారణము సో మన్ని మనల్ని ఆశీర్వదించినా ఈశ్వరుడే మనల్ని ఇప్పించినా చెప్పించినా ఈశ్వరుడే అన్నింటికీ ఆ దేవుడే వర్షం కురిపించినా ఆ దేవుడే ఎండలు కాసినా ఆ దేవుడే కాబట్టి పొగలైనా ఆ దేవుడే రాత్రి ఆ దేవుడే పొగలకి సూర్యుడు వేరుగాను రాత్రికి చంద్రుడు వేరుగాను అని అలా చూడక్కర్లా చంద్రుడైనా ఆయనే సూర్యుడైనా ఆయనే కాబట్టి సర్వమునకు ఏకైక కారణంగా ఈశ్వరుని దర్శించుట ఇది ఒక పెద్ద విషన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కజాలిటీ అనేటువంటి బంధంలో ఉండకూడగా దాని నుంచి మనం అధిగమించటానికి ఈ రకమైన ఉపాసన ఈ రకమైన భావన చాలా ఉపకరిస్తుంది కాబట్టి కారణము నేనే కార్యము నేనే సదసత్యాహమ ఇది మళ్ళీ క్లాస్లో మనం పూర్తి చేద్దాం ఎయిత్ క్లాస్లో పూర్తి చేద్దాం ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణ పూర్ణమ్యూతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే వశిష్య శాంతి శాంత శాంతి హరి ఓనా